పాఠశంకరం లోపరల సోత్రన్నం నిస్కోత్స బ్రహ్మ జగత్నం నా ్రహ్మ పై నుంచి వస్తుంది జన్మాహా నుంచి ఆ సెన్స్ ఇక్కడికి వస్తుంది జగత్తికి బ్రహ్మ కారణము కాదు ఇప్పుడు కూడా కారణ సిద్ధం చేత ఉపాధానమే గ్రహింపబడుతుంది వేదాంతులు కారణమన్నారంటే ఉపాధానం వైశేషికులు వైజ్ఞానికులు కారణమన్నారంటే నిమిత్త కారణం వాళ్ళ పరిభాష వాటి వాళ్ళ కారణమంటే నిమిత్య కారణం వైదవంతులు కారణము అన్నారంటే ఉపాధన ఓకే ఇలాంటి అర్థముడు జగత్ కారణము అనుకుంట జగత్ ఉపాదానము అంటూ ఉంటారు కాబట్టి జగత్తులకు ఉపాదానము బ్రహ్మ గురికే కారణం కారణం అనే అనకు ఉపాధానం బ్రహ్మ బ్రహ్మనే మసాలా ధాతువు బ్రహ్మ అనే ధాతువు నుంచి జగత్తు పుస్తకం అని మీరు ఏదైతే అన్నారో అది అంగీకారణం కాదు నా ఇందువల్ల ఉపసంహార దర్శన జగత్తు ప్రళయమునప్పుడు పరమాత్మయందు ఉపసంహరింపడుతూ ఉంటాయి కదా అని అలా చెప్పడం నిశ్చిస్తుంది సో జగత్తు పరమాత్మ ఎందు ఉపసంహారం అవుతుంది అది ఉపాదానము దేని నుంచి ఆవిర్భవించి దేని ఎందు విలీనం అవుతుందో దానిని ఉపాదానం అవుతారు కాబట్టి పరమాత్మ ఎందు ఉపసంహారం అవుతుంది పరమాత్మ ఎందు ఉపసంహారం అవుతుంది అంటే జగత్తు జగం కదా జగత్తు వెళ్లి పరమాత్మలో ఉపసంహారం అవుతుంది బ్రహ్మలో ఇప్పుడు కొండ పగిలిపోతే మట్టిలో కలిసిపోతుంది అలాగే పరమ జగత్తు వెళ్లి పరమాత్మలో కలిసిపోతుంది అటువంటి ఇప్పుడు ఆ పరమాత్మ జడమవ్వాలి ఆ బ్రహ్మ జడమవుతారు జడమైన జగత్తు విలీనమయ్యే ఉపాదానము కనుక బ్రహ్మ చేతన బ్రహ్మ జగత్కారణము కాదాలు వీళ్ళు బ్రహ్మ జగత్కారణం అంటారు కానీ బ్రహ్మ చేతనం అంటూ ఉంటారు చేతనం బ్రహ్మ జగత్ ఉపాదానం అది వీళ్ళ సిద్ధాంతం నీ బ్రహ్మ చేతనము కనుక అది జగత్తులకు ఉపాదానము కాలేదు ఎందువలనగా ఉపసంహార దర్శన జగత్తు వెళ్ళి బ్రహ్మలో కలుస్తున్నట్లుగా కనబడుతున్న కనుక జడమైన జగత్తు చేతనంలో విలీనమయ్యే మాట ఉదర రూపనుక బ్రహ్మ జగత్తు జగ రూపాదము అనే మాట పోషాదారు ఇది చేతి అని అన్నట్లయితే అని కోరపక్షం నా అది సరికాదు హీ వికాస్ హీగా పాలు అనే మీరు అర్థం చేసుకోవాలి సూత్రం క్షే నంబట్ ఏమిటి పాలు ఏమిటి దాని సంగతి మనం భాష కొరకే కొద్దిసేపట్టే పెట్టినాం పలు తయారు చేయడానికి ఒక నిమిషాలు పడుతుంది కానీ నిమిషాల సూత్రం యొక్క ఓవరాల్ దేశాలు ఇప్పుడు దాక్ష్యత చేతనం బ్రహ్మాద్వితీయ జగత్యేదాంతం సిద్ధాంతం ఎటువంటి బ్రహ్మ జగత్ జగత కారణం అంటే జగదుష ఉపాదానం బ్రహ్మ ఎటువంటి బ్రహ్మ చేతనం బ్రహ్మ ఏకం ఇది ఒకటి దానికి రెండవది లేదు రెండవది లేదు అంటే సహాయ సహకారము ఏముండదు ఒకడే ఉంటున్నాడంటే ఒకడే ఉంటున్నాడంటే ఇల్లు వాడికి ఉంచుకోవాలి ఇది ఇంజులు వాటితో ఉంకోవాలి వంట వాడే ఉంచుకోవాలి వాడి భోజనం వాడే అన్ని పడే దాన్ని ఏకం అంటారు ఏకం అద్వితీయ ఇంకా రెండవది లేదు ద్వితీయ శబ్దానికి భార్య అని అర్థం ఉన్నది అర్థం అంటే భార్యతో కూడి ఉన్నవాళ్ళు సో అలాంటి అర్థం ఉన్నది ఇది అద్వితీయ బ్రహ్మ దీనికి సపోర్ట్ ఏమీ లేదు ఇది అన్నీ అదే చేసుకోవాల్సి ఉంటుంది అదే ఉపాదానము అది చేతనము అని మీ సిద్ధాంతం ఇది ఎక్కడ పురుగుతుందం లేదు అక్కడ ఉపపద్ధి అయితే అదేమి యుక్తియుక్తంలో అయితే లేదు అస్మాత్వ ఉపసంహత క్షణాచీగా నీడలో పుడుతుంది ఎండలో పుట్టుతుంది ముందులో కూర్చుంది అయితే ఆరోగ్యం చేయడం అవసరం కూర్చుంది అది ముందు కూర్చున్న నిన్న ప్రయత్నం చేసుకుంటారు అవసరమా ముందు కుస్తూ ఉంది సరే ఉపసంహార దృష్ణ ఎందుకంటే ఉపసంహారము మనకు కనబడుతూ ఉపసంహారంగా కనపడతామంటే ఉపసంహారాన్ని గురించి స్థితి నిరూపిస్తూ ఉన్నది అనే అభిప్రాయం ఉపసంహారమంటే విలీనం అవుతారు అది సంగ్రహ భాష్యం ఉపసంహార దర్శనాథం సూత్రగత పదవి దానికి వివరణ ఏక హిలో కులాదయ ఘటపటాదీనా క ్ర సూత్రాద్యనేక కాలకోపసంహారేణ సంగీత సాధనా సంత తార్యం కుర్వాహ దృశ్య నేను సూత్రాన్ని దృష్టి ఉపసంహారం అంటూ విలీనమని చెప్పాడు భాష గారు ఇంకో జారిపట్టారు ఉపసంహార శబ్దానికి విలీనం అనే అర్థం ఉన్నది నేను యాంటిసిపేట్ చేసి చెప్పాను ఒకప్పుడు ఫిట్ అవుతుంది ఇంకొకటి దాడి కొంచెం బట్టలు పెడుతూ అవుతుంది ఉపసంహారం అంటే ఒక చేర్చుట అని అర్థం గుణోపసంహార ఒక పాదమే ఉన్నది బ్రహ్మసూత్రంలో మూడో అధ్యాయంలో ఉందనుకుంటా అక్కడ గుణమూలాలన్నింటినీ ఒక చోటకు చేర్చరే ఉపసంహారం ఇక్కడ అంటే మీరు లోకంలో ఏదైనా ఒక వస్తువు నిర్మాణమైన పరిస్థితిని పరిశీలించండి ఏది వస్తువు ఘట పటాలైన ఘటం తయారు చేసే పద్ధతి చూసుకోండి పటము అంటే వస్త్రమును వేసేటువంటి పద్ధతి చూసుకోండి ఘటాన్ని కులాలను తయారు చేస్తాడు పటాన్ని తంతువాళ్ళు తంతువాళ్ళు అంటే నేతడాడు తయారు చేస్తాడు వాళ్ళు ఎలా చేస్తున్నారు వాడు ఘటన సంగతి తీసుకుంటే ముందు మట్టి తెచ్చుకుంటాడు దండం తెచ్చుకొస్తాడు చక్రాన్ని తిప్పడానికి చక్రం పెట్టుకుంటాడు తంతువాళ్ళుడైతే సూత్రములను అంటే కండెలను దారములను తెచ్చుకొస్తాడు ఇలాగా అనేక సాధనములను ఒక తోటకు చేర్చి ఘట పటాదులను నిర్మాణం చేస్తూ ఉన్నారు సంగృహీత సాధన అంతసంహార సాధన అంటే ఒక తోటకు చేర్చబడిన స్వీకరింపబడిన సాధనములు గడబాడాయి చక్కటి సాధనములను స్వీకరించి వాళ్ళు ఏమో ఘటపటాలను నిర్మాణాన్ని చేస్తూ ఉంటారు అనేక సాధనములను స్వీకరిస్తారు మీరు చూసుకోండి ఎక్కడైనా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే సరిగ్గా దేవుడు కూడా ఇలాగే పెడతారు లోక దృష్టి ఉంటుందిగా మీరు చూసుకోండి లోకము ఎక్కడైనా దృష్టి కుండ ఎలా తయారవుతోంది అనేక సాధనములను ఒక చోటుకు చేపిస్తే కొండ తయారవుతుంది అలాగే మరి బ్రహ్మ ఏకం అద్వితీయం అంటున్నారే రెండవది లేదు అది ఒక్కటే ఉండదు ఇంక ఇతరమేది లేనప్పుడు ఒక తోటికి సాధనములను చేర్చుటనేటువంటి ప్రక్రియే లేదు కాబట్టి ఏ సాధనములు బ్రహ్మ ఏ జగత్తును నిర్మాణం చేయగలుగుతాడు అని వీడు ఆ పూర్వపక్షం ఎక్కడి లోక దృష్టిని బట్టి వచ్చింది లోకము వాళ్ళు ఏం చేశారంటే రెండు పనులు చేశారు పురాణం అనే పేరుతోటి వాళ్ళు వ్యాసమహర్షి రాసని ఆయన అసలు వింటాను ఆదరణ వింటాను ఈ పురాణానికి నిర్వచనమే చెప్పారు పండితుడు రెండు ధన్యాలను చెప్తూ ఉంటాను లోకానువాదు ప్రధానం పురాణం అతిశయోక్తి ప్రధానం పురాణం లోకంలో మీకు కనపడేటువంటివన్నీ అక్కడ పురాణంలో కనపడతాయి సౌత్ ఇండియాలో కొంతమంది అమ్మాయిలు మేము నల్లగా ఉన్నామని పాపం తీర్చబడుతూ ఉంటాం అది పురాణంలో ఉంటుంది పార్వతీదేవుడు అలాగా ఉందని తపస్సు చేస్తుంది అని పురాణంలో మీరు ఏది చెప్పండి అది పురాణంలో ఉంటుంది భార్యతో భర్త దెబ్బలాడుతూ ఉంటుంది అది పురాణంలో ఉంటుంది భర్తతో భార్య దెబ్బలాడుతుంది అది పురాణంలో ఉంటుంది చెప్పిన మాట విని వీరికి మొంట చేసి పెడుతూ ఉంటుంది అదంతా పురాణంలో ఒకప్పుడు భర్త ఇల్లి విజులు పెట్టి వెళ్ళిపోతాడు దట్ వినం కూడా లోకంలో ఉన్నవన్నీ ఉంటాయి లోకంలో అసలు ఏమి విషయాలు ఉంటాయి అవన్నీ పురాణాల్లో లోకంలో ఒకళ్ళనొకళ్ళు కొట్లాడు కూడా ఉంటుంది మీరు గురాణంలో అంతా ఉంటుంది లోకంలో ఉన్నదంతా ఉంటుంది లోకాను ప్రధానం పురాణం నెంబర్ వన్ అతిశయోక్తి ప్రధానం పురాణం ఒక ఆయన సంతానం కోసం కోటి మంది అమ్మాయిని పెళ్ళు కోటి ఆయన ఒక అమ్మాయిని పెళ్ళదు పుత్ర సంతానం కలగలేదు ఈవిడ వల్ల కలగలేదని వాడిని ఎడైపోలేదు తన వల్ల కలగలేదని ఎడవచ్చుగా అలా అయిపోలేదు అంతా అమ్మాయిని త్రోషేయ అంతా ఇట్ ఈస్ హెవీ హెవీ అరేంజ్ అగెన్స్ట్ దిమన్ ఆవిడ మూలంగా కలగలేదు వీడి మూలంగానే కలుగుండకపోవచ్చు మెజార్టీ అయినా కూడా రెండోసారి పెళ్ళాయ్డు మూడోసారి పెళ్ళాడే నాలుగోసారి పెళ్ళాకారు కోటి ఒకసారి పెళ్ళాడు కోటి కోటి ఒక ఆయన ఆ జగద్గుడు కృపాల మహారాజుని ఒక ఆయన ఆయన కథని చిత్రాంగుడు రాజు చేయడు ఆ కోటి అనేది యథార్థం ఆయన చెప్తున్నప్పుడు ఆయన ముఖం అనేది అది అది సత్యం అన్నట్టుగా చెప్తున్నాడు కోటి అంటే వంద లక్షలు లక్ష అంటే వంద వేలు అలాంటి కోటి కోర్టు అంటే ఏదో సమూహంగా వందల మందిని పెళ్ళాడుంటాడని కాదు కోటి మందిని పెళ్ళాడడానికి ఈ నిమిషానికి ఒక అమ్మాయిని పెళ్ళేడితే వీటి జీవితం సాగుదా కోటి మందిని పెళ్ళాడారు అతిశయోక్తి అదే కాబట్టి అతిశయోక్తి ప్రధానం అని అనుకున్న అందులో కోరుకుంటే దాని గురించి చేయాల్సింది ఏం లేదు దాన్ని వికరణగా తీసుకుంటాడు దీప్ల సో లోక దృష్టి తీసుకెళ్ళి దేవుడికి పట్టడం లోకంలో కుండలు చేసేవాడు ఎలా చేశాడో దేవుడి జగత్తును అలా చేసాం కదా కుండలు చేసేవాడికి సహాయ సహకారములు ఉన్నాయి దేవుడికి మరేం లేవద్దు అనుకున్నావు కమిటీ దేవుడికి అబ్రహ్మకి పోస ఎంతవరకు లాజిక్తో బ్రహ్మ అసహ ఎంత అభిప్రాయ నీ అభిప్రాయంలో నీకు అభీష్టమైన బ్రహ్మ ఏది కలదో అది సహాయం రెండవది లేదని తస్య సాధనానుపసంగ్రహే సతీపంగ్రహే సఫీ కథం సృష్ణుత్వం ఉపపద్యేత అది ఉపసంహారం ఉపసంహారం అంటే విలీనం అని చెప్పాను అంటే ఒకసారి చూసి చెప్పచ్చు ఏదో కొంత సర్లే ఎప్పుడే చెప్తాం ఏదో కొంత పొగలు మొత్తం అనండి ఏమనండి చూడకుండా చెప్పడం జాకి వెళ్ళి ఒక సర్దుబాటు చేసుకోరు శంకర్లు ఏవట్లంటే ఒకసారి సాధనములను సంగ్రహించుత అది నా అర్థం కాబట్టి నువ్వు అనుకున్న బ్రహ్మ అసహాయ బ్రహ్మ తోడు తోడు నేడాలి అనే బ్రహ్మది ఆ బ్రహ్మకి ఇతర సాధనములను సంగ్రహించే ప్రసక్తి ఏ అటువంటిప్పుడు బ్రహ్మ సృష్టి కర్త అనే మాట వస్తాడు అటు సృష్ణత్వం అనే కర్తృత్వ తృప్తి కూడా పెడతాడు పూర్వపక్షంలో సృష్టి కూడా ఉంటుంది అదే మీరు ఈ మాట తీసుకుని కోల్పోయింది వెళ్తే ఆయన ఏమంటారంటే ఇది ఒకే వర్మే అంటారు అంటే ఎందుకంటే యథార్థమైన సృష్టి అంటే ఏం లేదు అనాది మాయ అనాది మాయ చేతను ఆ సృష్టి తప్ప సృష్టి అంటూ వాస్తవం ఉందా ఏమీ లేదని కొట్టి పారేస్తారు బట్ అది వేరే సంగతి మొత్తానికి బ్రహ్మ జగత్కారణం అనడానికి ఒక పెద్ద ఆటంకము తస్మాత్ బ్రహ్మ జగత్నం కాబట్టి బ్రహ్మ జగత్కారణం అవడానికి వీలు లేదు ఇది చేద్దరి నువ్వు చెప్పిన దోషము నిలబడదు బ్రహ్మ జగత్నమే ఎటువంటి బ్రహ్మ చేతనం బ్రహ్మ ఏకం అద్వితీయం బ్రహ్మ జగదుపాదానమే వా అని సిద్ధం ఎందుకంటే యథ అంటే హీకి అర్థం అనుకోవద్ది ఎలా ఎనగా క్షీరవత్ ద్రవ్యస్వభావ విశేషాత్ ఉపపద్యతే ఇప్పుడు క్షీరం ఆ క్షేదం అనే ద్రవ్యానికి ఓ స్వభావం ఉంటుంది దాని సహజ సిద్ధమైన ధర్మం అవుతూ ఉంటుంది దాని వలన అది ఇతర సహాయాన్ని అపేక్షించకుండానే పాలు పెరుగు అవుతూ ఉంటుంది పాలు పెరుగవడానికి అది కులాలడులాగా వెళ్లి తెచ్చుకొచ్చి ఏదో అయ్యి పెరుగు అలా అవ్వదు ఉండగానే పెరుగు అయిపోతుంది అదేవిధంగా బ్రహ్మ బ్రహ్మలాగా ఉంటూ ఉండగానే ఇతర సహాయం జగత్తుగా పరిగణిస్తాడు కాబట్టి మట్టి దగ్గర కుదరకపోవచ్చు ద్రవ్య స్వభావాన్ని బట్టు ఉంటుంది మట్టి కొండవ్వాలంటే ఇన్ని సాధనాలు అవసరమయ్యాయి కానీ పాలు పెరుగు అవ్వాలంటే ఏ సాధనమో ఒక్కర్లేదు కాబట్టి ఈ దృష్టాంతం తీసుకోకు ఆ దృష్టాంతం కొట్టుకోకూ అది ద్రవ్య స్వభావాన్ని బట్టి ఉంటుంది అని కొట్టుకోవాలి ఓ మాటలో కొట్టుకోవాలి దాని వివరణ జలం వా క్షేం తీసుకో దానూ రూపంగాన్ని చెందుతుంది లేదా ఇంకో దృష్టాంతం కూడా ఇస్తున్నారా జలం తీసుకో హిమభావేన పరిణమతే అది గడ్డగట్టి హిమ హిమవుతూ ఈ ది క్షేరమగుటకు నీరు మంచు అగుటకు బాహ్య సాధనమును అపేక్ష అనపేక్ష బాహ్యం సాధన తి భవిష్యత్ తగ్గా అదేవిధంగా బ్రహ్మ సందర్భంలో కూడా ఇతర సహాయమేనే అక్కర్లేకుండగానే జగద్రూపుగా బ్రహ్మ ప్రకటమవుతుంది సమస్తా ఇన్మేజ్ జన్ అధ్యక్షు క్షీరాద్యభావమానం అపేక్ష బాహ్యం సాధన ఔష్ణ్యాదికం కథ్య అవును పాలు పెరుగవ్వాలంటే కూడా బాహ్య సాధనం యొక్క అపేక్ష ఉన్నది ఉదాహరణకి పాలు వేడిని అపేక్షిస్తుంది బాహ్యములందరి నుంచి బాహ్యం నుంచి వేడి యొక్క అపేక్ష పాలకే ఉంటుంది ఆ వేడి దానికి లభించినప్పుడు మాత్రమే అది పెరుగు అవుతుంది ఆ వేడి సపోర్ట్ లేకుండా పెరుగు అవుతుంది కాబట్టి బాహ్య సహాయం లేదు బ్రహ్మ బాహ్య సహాయం లేకుండానే జరుగుతుంది సృష్టిస్తున్నాడు దానికి దృష్టాంతం పాల దృష్టాంతం అని చెప్పడం క్షేమ బి అదే అంగీకారంగా లేదు ఎందుకంటే బాహ్య సహకారం అపేక్షిస్తోంది కదా ఔష్ణీయము అపేక్షిస్తుంది నై దోష అంటే నువ్వు చెప్పిన దోషం నిలబడి దోషము కాదు ఎందుకంటే పరిణామమాత్రం అనుభవతి తావచ్చేసే భావా ఆయన ఏమంటున్నారంటే పాలు పెరుగవడానికి ఔష్ణ్యము ఆవశ్యకము కాదు పాలు స్వభావం చేతనే పెరుగవుతుంది ఏమంటారు ఇంకా ఔష్ణ్యం ఏం చేస్తుందంటే ప్రాసెస్ ని తొందరగా తొందరగా చేస్తుందంటే స్వాధ్యత త్వరగా అయ్యి ఇట్లా చేస్తుంది తప్ప సహజంగా అయ్యే ప్రా సహజంగా లేని ప్రాసెస్ ని వేడి వచ్చి సృష్టించారు సహజంగానే దానంతట దాన్ని నిదిలిపెట్టేస్తే వేడి లేకుండా ఎంత పాలు ఎంత పెరుగవుతాయి ఎటువంటి పాలు ఎటువంటి పెరుగవుతాయి అనే ఆ పరిణామం ఏదైతే ఉందో అది అంత అది అవుతుంది ఎంత పాలు ఎంత పెరుగు అవ్వాలో అంత పాలు అంత పెరుగు అవుతాయి ఎటువంటి పాలు ఎటువంటి పెరుగవ్వాలో అటువంటి పాలు అటువంటి పెరుగు అవుతాయి స్లోగా ఉంటాయి ఈ వేడ్ వచ్చి ఏం చేస్తుందంటే ప్రాసెస్ అని కాబట్టి వేడు అన్నది బాహ్య సహకారముగా పరిగణనలోకి కాదు స్పీడింగ్ ఆఫ్ ది యాక్టివిటీ తప్ప సహజంగానే దాని ఏదో అటువంటి స్వభావము కావద్దు కాబట్టి బ్రహ్మ అసహాయముగా జరకట్టదును అన్నదానికి పాలు పెరుగుత దృష్టాంతము సరిపడుతుంది ఓకే స్వయం భావశీలతా ధునాపి బలవంతి భావం ఆపద్యేత మీరు ఊహించండి సపోజ్ పాలకి పెరుగుగా మారే స్వభావం లేదనుకోండి అప్పుడు మీరు బలవంతంగా వేడి నిప్పులు పెట్టినా కూడా అది పాల పెరుగుగా అవలేదు కాబట్టి అక్కడ వేడి చేసేటువంటివి ఏమీ లేదు పాలని అలా వదిలేస్తే కొంచెం లేటుగా వచ్చి చూసుకుంటే అది పెట్టుకోవచ్చు మీరు కొంచెం ఆలస్యంగా తోడుకోవాలనిపిస్తే పూజ చేసి పెట్టుకోవాలి కొంచెం తొందరగా తోడుకోవాలి అనిపిస్తే కొద్దిగా వేడి చేసి తోడు అంతే తప్ప తొందరగా ఆలస్యము అనే పాయింట్ తప్ప వేడి వల్ల కలిగేటువంటి స్వభావంలో మార్పు అయితే వేడి తీసుకుంటారు కాబట్టి స్కిల్ వీ మైంటై సహాయము ఆవశ్యకము లేకుండానే అనంత తానే పెరుగు అవుతోంది సరిగ్గా బ్రహ్మ విషయంలో కూడా అలాగే అవుతుంది నాకి వాయు ఆకాశ్యా బలాపద్యతే ఇప్పుడు పాలలో దిగా పెరుగు అయ్యేటువంటి స్వభావం లేకుంటే వేడి తీసుకొచ్చి స్వభావం అలాగే లేదు ఉదాహరణకు వాయువు తీసుకుని వేడి చేయండి వాయువును వేడి చేస్తే పెరుగు వస్తుందా కాదు ఎందుకని వాయువునందు పెరుగుగా మారే స్వభావం లేదు ఆకాశమును వేడి చేయండి ఎలా మంట నచ్చి ఆకాశమును వేడి చేస్తే పెరుగు వస్తుందా పాలని వేడి చేసినప్పుడు మాత్రమే పెరుగు వస్తుంది ఎందుకంటే వేడితో సంబంధం లేకుండానే పాలయందు పెరుగయ్యేటువంటి స్వభావము కాలదు అంటే మీకు లోకంలో ఒక చిన్న దృష్ట్యాల్లో అమలు కొట్టుకుని దాన్ని మీకు బ్రహ్మకే అంటగట్టేటువంటి ప్రయత్నం మీరు చెయ్యవద్దు లోకంలో అనేక ఉంటాయి ఇప్పుడు సౌత్ ఇండియాలో దేవతలకి కులిహార నైవేద్యం పెడతారు కాబట్టి దేవతలకి కురిహార ప్రియము అంతంత దూరం వెళ్ళిపోన కుహార ఎందుకు నైవేద్యం పెడతారు అంటే సౌత్ ఇండియాలో అధికంగా భక్షిస్తారు కాబట్టి అని నైవేద్యం రామాయణంలో శ్రీరాముడు అంటాడు సస్య దేవత ఎవన్నోహి పురుషేవత మనిషి ఏ తిండి తింటాడో వాడు పూజించే దేవతలు కూడా అదే తిండి తింటారు అని అడ్డా రాముడు అంటే రాముడు దశరథ మహారాజుకి పిండ చేస్తాడు ఎన్న ప్రదానం చేసేప్పుడు ఇంగుడి ఫలములో ఉంటాయి చిన్న చిన్న పళ్ళు ఏవో పళ్ళు ఇంగుడి సంస్కృతం పేరు ఏవో బా ఏవో రేగు పళ్ళు రేగు పళ్ళు కాదు ఏవో ఏవో పళ్ళు సో ఏదో తెలుగు పేరు ఏదో మా అనుకున్న గుర్తుకు నాకు ఆ పళ్ళు తీసుకొస్తాడు ఆ పళ్ళు లక్ష్మణుడు కోసుకొస్తాడు అవి తీయగా ఉంటాయి రుచి రుచిగా ఆ వాటి మీద ఉండేటువంటి ఆ ముచికలోకి తీసేసి లోపల ఉండేటువంటి ఆ దింగలు కూడా తీసేసి ఆ ముద్ద తయారు చేసి ఆ ముద్దని మూడు పెండాల కింద చేస్తాడు ఒక పెండమేమో పెట్టి పితృ పితృ పితామహ రెండవ పిండం మాతృ మాతామహ మూడవ పిండం వైష్ విష్ణు దేవతలనో ఏదో విష్ణుస్థానంనో ఏదో ఒక పిల్లలు మూడవ ఆ విధంగా అప్పుడు రాముడు నేను అయోధ్యలో ఉండి అంటే గోధుమలను పిండి చేసి పిండములు పురోడాశముల కింద తయారు చేసింది ఇక్కడ గోధుమలు లేవు నేను గోధుమలు తింటే లేదు కాబట్టి నేను ఆరాధించే దేవతను కూడా నేను తినే తిండి తింటాను ఎదన్న పురుష వదన్నా సేవత అని కాదు వాళ్ళకి వచనం ఆ నాకు సగమే గుర్తుంది వదన్నా సేవత ఎదన్న పురుషో పవతి సస్యదేవత సంస్కృతంలో నేను పెద్ద లోటు ఉండకుండా చాలా సరళంగా ఇక్కడ సంస్కృతంలాగా ఉండదు ఈ ప్రౌఢమైన సంస్కృతం సో ఇది నేను విడదీసి చెప్పినప్పుడు అర్థమవుతుంది లేకపోతే ఎవరికి వాళ్ళు చదువుకుంటే కష్టం అవుతుంది అక్కడ చాలా సరళంగా ఉంది కాబట్టి ఇక్కడ ఎలా దేవతల విషయంలో సరిగ్గా అలాగే ఉండాలి అని నియమం లేదు కాబట్టి ఇక్కడ కులాలుడేమో అరడలను వస్తువులను తీసుకొచ్చి కుండ చేస్తున్నాడు కాబట్టి దేవుడు కూడా వద్దరు కావాల్సి వచ్చింది అని పెట్టుకోకండి లోప దృష్టి ఈ లోప దృష్టి ఇంకో దృష్టాంతం చెప్పారు లోపంలో మీరు చూస్తే సృష్టి జరుగుతుంది స్త్రీ పురుష సంయోగం వల్ల సృష్టి జరుగుతుంది అంచేతనే మన వాళ్ళు పురాణ ఆ ఒరిజినల్ సృష్టి కూడా స్త్రీ పురుష సంయోగం వల్ల జరుగుతుంది దంపతులు ఉంటే కానీ సృష్టి లేదు ఒరిజినల్ దంపతులు కూడా ఒరిజినల్ సృష్టి కూడా దంపతుల వల్లవే అయి ఉండాలి అని వీళ్ళు పౌరాణికులు అంటే మరి అలాగే ఉంటారు ఒరిజినల్ దంపతులు అంటే విష్ణు పురాణంలో విష్ణువు లక్ష్మీ శివపురాణంలో పార్వతీ శివుడు వీళ్ళకి వాళ్ళకి చెప్పడా పార్వతీ శివుడి నుంచే ఉచ్చారు విష్ణువు అని వీళ్ళు అంటారు కాదండి మీరు తప్పు చెప్తున్నాను విష్ణువు కొడుకు బ్రహ్మ బ్రహ్మ కొడుకు రుద్రుడు శివుడు వాళ్ళకి మనవడవుతాడు స్వయంగా కొడుకు కూడా కాదని వాళ్ళు అంటారు వీళ్ళు గద్దనాటిని ఎలా పరిష్కరిస్తారు నేను ఆది దంపతులు అంటూ ఉంటారు ఎవరు ఆది దంపతులు అసలు టూ పాయింట్స్ దంపతులు ఉండాలి ఆదిలో దంపతులు ఉండాలి ఎందుకని ఇప్పుడు దంపతులు ఉన్నప్పుడే మీకు సృష్టి జరుగుతుంది కాబట్టి ఆదిలో కూడా దంపతులు ఉండాలి ఆ దంపతులు ఎవరో ఉంటే లక్ష్మీనారాయణులు కానీ అయితే పార్వతీ పరమేశ్వరులు కానీ ఇది కానీ అధికారం స్మార్కులను ఇంకొకళ్ళు ఉన్నారు వాళ్ళు ఇటు కదా ఇటు కదా అని కలిగిపోతున్నారు వాళ్ళకి చెప్పిన పూజల్లో లక్ష్మీనారాయణాభ్యాంగమ పార్వతి పరమేశ్వర అభ్యాంగమ సీతారామాభ్యాంగమ అని వాళ్ళకి తెలుసుకున్న దంటల్ని వాళ్ళకి పూజలు పెట్టుకుంటారు ఈ రకంగా మీరు లోకంలో ఉన్నదాన్నే ఆ సృష్టికి ఆపాదించేటువంటి ప్రయత్నం అక్కర్లేదు కాబట్టి క్షీర దృష్టాంతాన్ని తీసుకోండి ఘట దృష్టాంతం అక్కగా క్షీర దృష్టాంతం సరిపడుతుంది సూత్రకారులు క్షీర దృష్టాంతం ఇచ్చేది కాబట్టి మనం దాన్ని సర్దుబాటు చేసుకోవాలి ఇంటి వస్తుంది సూత్రకారాన్ని తెరస్తాడు ఇవ్వకూడదుగా సాధన సామగ్రియా తస్య పూర్ణత సంపాద్యతే అంటే సాధన సామాగ్రి ఉండాలా అక్కర్లేదా అంటే ఉంటే మంచిదే మేమేం కాదనము సాధన సామాగ్రి ఉన్నట్లయితే ఆ ప్రాసెస్ కి ఒక నిండు వస్తుంది సహజంగా ప్రాసెస్ ద్రవ్యం యొక్క స్వభావమై ఉండి ఉండాలి అప్పుడు సాధన సామాగ్రి దానికి ఒక పూర్ణత్వాన్ని సంపాదించి అంతే తప్ప లేని స్వభావాన్ని సాధన సామాగ్రి కూడా తీసుకురాలి కాబట్టి సాధన సామగ్రి ఇస్ నాట్ అసెన్షియల్ ఇన్ ఎవరి సిచ్యువేషన్ బ్రహ్మ నుండి జగత్తు ప్రకటమవుట లేదు సాధన సామగ్రి యొక్క ఆవశ్యకత ఏ బ్రహ్మ పరిపూర్ణమైన శక్తి గలది కాబట్టి సాధన సామగ్రితో బ్రహ్మకు శక్తిని ం పెంచేటువంటి సందర్భం ఏమి అక్కడ ఇప్పుడు కారు ఉంటుంది కారు పూర్వం తోస్తే కానీ స్టార్ట్ అయ్యింది దాన్ని డక్కామార్ అన్నప్పుడు అది స్టార్ట్ అవుతుంది ఏమండి అలా అప్పుడు అవసరం అయిందన్నమాట కారు బస్సులు ఉండేది ఇలాగే ఇలా చెప్పడం ఏదో చేయాల్సి వచ్చింది దాన్ని కొంత అప్పుడు అవి స్టార్ట్ అయ్యింది ఆధునిక కాలంలో మోటార్ సైకిల్ కూడా వీళ్ళని వెళ్ళిపోతున్నారు మేము మా స్కూటర్ పొచ్చే రోజుల్లో కాళ్ళు నొప్పులు కుట్టి వాటిని కిక్ స్టార్ట్ ఇప్పుడు కిట్ స్టాక్ అక్కర్లేదు స్వయంగా స్టార్ట్ అయిపోతాయి అమెరికాలో ఎవరికి ఇస్తారు ఉంటుంది వాళ్ళు ఇంట్లో కూర్చొని బయలుదేరే ముందు ఇలా అక్కడ కారు స్టార్ట్ నేను చూసి ఏమిటండి మనం వచ్చే స్టార్ట్ అవుతుంది అది ఆఫ్ చేయలేదు అని అంటే కథ నేను ఇంట్లో నుంచి స్టార్ట్ చేశాను అలా ఇట్లా చేశారంటే కొంచెం వేరే ఎక్కుతుంది మనల్ని వెచ్చగా కూర్చోాలంటే అక్కడ చనిపో సంతోషం దూరం నుంచి స్టార్ట్ చేస్తాడు కనుక అన్నిటికీ ఒకే పూలు పిలుక్కి బియ్యానికి ఒకే మంత్రం సరికాదు కనుక దది ఇత్యాది సందర్భాల్లో ఉష్ణము వచ్చి దానికి కొంత సపోర్ట్ చేయవచ్చు కాక స్వతహగా స్వభావం ఉన్నది దానికి అలాగే బ్రహ్మయుడు ఒక శక్తి కలదు ఆ శక్తి కారణంగా బ్రహ్మ జగత్ రూపంగా ప్రకటమవుతూ ఉంటుంది ఆ శక్తికి సపోర్ట్ ఉంటే బాగుంటుంది అక్కర్లేదు బ్రహ్మకి అక్కర్లేదు ఎందుకంటే బ్రహ్మ పూర్ణమైన శక్తి ఆ శక్తి ఆయన రెండు ఉన్నది దాని వల్లనే జగత్తు వచ్చు ఎందుకంటే సపోర్ట్ సిస్టమ్ వచ్చిన అక్కడ లేదు పరిపూర్ణ శక్తి కంటూ బ్రహ్మ అన్యేనకేన చిన్న ఆ బ్రహ్మకి ఇంకొక సాధన సామగ్రి జోడు తోడు పెట్టి పూర్ణత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరము లేదు బ్రహ్మపు అం దీనిని కారణ విచారము అంటారు ఈ మొత్తం ప్రక్రియకి కారణ విచారము అంటే కారణ విచారం చేస్తే మనిషి కృతార్థులు అవుతాడు ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని దేని గురించి ఆలోచిస్తున్నాము నేను అలా ఆలోచిస్తుండగానే మీరు జగత్తు యొక్క బంధం నుంచి దాని నుంచి మీరు విడిపోయారు విడిపోయి ఒక అసైంగముగా ఉండి ఈ గణిత ఎలా ఉత్సందని ఆలోచిస్తున్నారు ఎలాగంటే అసలు ఈ స్టాక్ మార్కెట్ వీళ్ళు ఎలా గొడవలు పెట్టారు ఎవడు గోలు పెట్టాడని ఆ విధించాడు అనుకోండి వాడు హీజ్ నాట్ కాట్ ఉంది స్టాక్ మార్కెట్ కాట్ అయిన వాడు ఎవరు గొడవలు పెట్టాడు ఎలా మొదలు పెట్టాడని ఆలోచించడానికి వాడికి మనసులో ఉన్నారు వాడు ఎంతసేపు నా స్టాక్ బిట్టు నుంచి అడ్డపెట్టుకోవాలా అటు నుంచి ఇట్టు పెట్టుకోవాలా అనే హరాజిలోనే అసలు ఈ మార్కెట్ అనేది ఎందుకు వచ్చింది ఎవడు పెట్టాడు దీంట్లో లోహం ఉన్నది కదా దీనివల్ల సమాజానికి క్షేమం ఇవన్నీ మొదలుపెట్టిన వాడు వారి వారి ఏమంటుంది కాబట్టి జగత్తులో బంధం నుంచి బయటపడే ఉపాయం ఏమిటంటే జగత్ కారణ విచారం చేయకుండా ఎక్కడైనా అదే పద్ధతి కారణ విచారణ చేయాలి కారణ విచారణ మీరు కార్య బంధం వదిలిపోతుంది నేను కారణ విచారం చేస్తాను అంటే ఆభరణములకు బంగారం కాకడము అని విచారం చేస్తూ చేసి నా దగ్గర కొంత ఆభరణం ఉంటే ఉంగరమోహం ఉంది దేవుడు ఎందుకంటే ఇంత కారణ విచారం చేస్తూ మళ్ళీ అలా ఉంగరం వెంటనే అది రదంత్ ఫిట్ టు దిస్ కీన్ ఆ ఫిట్ అవుతాయి కాబట్టి తీసుకోవచ్చు తర్వాత మాల అది వెండి చేతికి తగులుతూ వెండి మళ్ళీ మనం బంగారము వెళ్ళి ఉపలక్షణం బంగారం అంటే వెళ్ళి పక్కనే ఉంటుంది మన వాళ్ళు బంగారం వెళ్ళి కలిపి ఉంటుంది కదా కాబట్టి ఇది దానికో ఎంత ఉంది అందుకని ఆ మాల ఎవరో అడిగితే ఇచ్చేసి అడగడం ఆలస్యం అది ఆ మాల నా వద్ద ఎన్ని రోజులు ఉందంటే ఎవరికో అడగాలని వరకు ఉంది ఎవరికో అభిప్రాయం జరిగింది అడిగిపోతాం ఇచ్చడం అనేది వాళ్ళు అడిగిపోతారు అడిగే చూసేటోడి అదో పర్ఫెక్ట్ కారణ విచారం అంటే ఉంటుంది కారణ విచారంలో అలాగే పృథివీ తత్వాన్ని విచారం చేశారనుకోండి పృథివీ విచారం ఈ పృథివీ ఈ దేహంలో ఈ పృథివీ అమిషా ఇటువంటి విచారం చేశాననుకోండి మీకు పొలాలు రియల్ ఎస్టేట్ మీద వ్యామోహం పోతుంది వాటి మీద ఇంట్రెస్ట్ నీకు అక్కడ ఏదో పొలం ఉంది మీదేదో పొలం ఉందేమో అనమాట నాది పొలం ఉందా అన్న పన్ను నువ్వు తీసేసుకోవచ్చు అయిపోయింది దాని దగ్గర అతను కదా ఎంత అని ఆలోచిస్తే పృథివీ విచారం పృథివీ విచారం చేస్తే ఈ చిన్న చిన్న రియల్ ఎస్టేట్ మీద ఇతక గోడ గురించి దెబ్బలాడుకుంటున్నారు నేనంత ముందు చెప్పాను దృష్ట్యా ఇతర గోడ సగం నువ్వు ఇవ్వాలి సగన్ అని ఇవ్వాలి పడుకుంటున్నారు వాళ్ళలో ఒక లేడీ లేడీస్ పెట్టుకున్న దెబ్బలాకండి జెంట్స్ పెద్ద పట్టించుకోలేదు వెయ్యి రెండు వెయ్యి రెండు వేల రూపాయలు ఆ రోజుల్లో ఒక లేడీ ఆ రోజు క్లాస్కి వచ్చింది బై మిస్టేక్ అనుకోని విధంగా వచ్చి ఆవిడే క్లాస్కి వచ్చే సందర్భం అంత శ్రద్ధాళువేమీ కాదు ఎందుకునో సంభవ క్లాసుకి ఏదో వీళ్ళు వాళ్ళు కలిసి వెళ్ళి ఉంటే ఏదో తరం టార్థమైనట్టుగా అదే క్లాసుకి వచ్చింది క్లాసులో కూర్చుంది వచ్చి గంట ఒకటి సేపు కూర్చుండిపోయింది అక్కడ ఇచ్చారు కారణం చాలు అయ్యప్పటికి కావాలి కనిపించింది మనం ఏదో ఇతలు గురించి ఎందుకు మనం దుఃఖం అది ఇప్పుడు అందరూ పృథివీ కాదు ఇక మన మన ఇతలు వాళ్ళ ఇతలు విషయం అని అవి ఇంటికి వెళ్ళి ఏం చేసిందంటే ఆర్టికల్ మీరే తీసేసుకోండి ఇంకా ఆ దండలాట ఉప సంహారం అయిపోయింది అని చెప్పింది పిలిచి ఏమిటో అలా అంటున్నారంటే ఇప్పుడే క్లాసుకు వెళ్ళి వచ్చాను అక్కడ విచారం విన్న తర్వాత ఇక కల నాకు వ్యామోహం పోయింది అని చెప్పింది నేను విన్నా నేనప్పుడే వెళ్తుంటే ఈ ప్రసంగాలు విన్నా నాప్పుడు కూడా వెళ్తాను ఆ విన్న విచారం చాలా బాగుంది అందుకోసం ఈ విచారం అంటారు అంతేగాని బ్రహ్మ ఎవరు ఎలా కూర్చొని ఏం చేశారు ఏం చేయలేదు జగత్తు ఎలా ప్రకటమై ఉంటుంది అని విచ్చారు శృతి సో బ్రహ్మ పూర్ణము స్వయంగానే జగత్ జగత్తును ప్రకటించే శక్తి గలది బ్రహ్మకు ఇతర సహాయ సామాగ్రి అక్కర్లేదు అని చెప్పేటువంటి శృతి వాక్యం కూడా గలదు అలాగా విద్య నత్సమాభ్యశ్యూ శక్తిర్విడిహైవ శూయ స్వాభావికీ జ్ఞానబలక్రియా ఆ బ్రహ్మకు శక్తి కలదు బ్రహ్మకు శక్తి కలదు ఆ శక్తి ఎటువంటిదంటే పరా పరా శక్తి ఈ బ్రహ్మకున్నటువంటి శక్తి శక్తి అంటే సృష్టిని జగత్తును ప్రకటించే సామర్థ్యం ఆ శక్తి చాలా గొప్పది పరా అంటే అవి మీకు తెలుసున్న శక్తులు కూడా అతిశయించిన శక్తి చేతనే తస్ట కార్యం కరణించే విద్యతే పరమాత్మకు కరణము అంటే సాధనములని కార్యం అంటే ఆయన తయారు చేసి పెట్టుకున్నటువంటి వస్తువులని ఇలాంటివేమి ఉండవు ఏవో కొన్ని తయారు చేసి పెట్టుకున్నాడు ఈ ఉపకరణములు ఉన్నాయి ఆ తయారు పెట్టుకున్న సామగ్రి అంగువుల్ని పరమాణువుల్ని తయారు చేసి పెట్టుకున్నాడు వాటిని తీసుకొచ్చి ఉపకరణములతో జగత్తును ఇలా చుట్టూతో కొట్టినట్టుగా కొట్టి జరుగుతుండే అధ్యక్ష అలాగే లేదు